కీర్తన నూట పద్నాలుగు నిర్మలు వీరు నిత్యసుఖులు కర్మదూరులు విష్ణు కైంకర్యపరులు పరమ జ్ఞాన సంపన్నుల వారికి నీ అరుదుగా దిసటి మహదైశ్వర్యము హరికృపాధనము చేపిన మహాత్ములకు సరకుగా కుండు పంచల నిధానములు పలిమిని వేదాంత పట్టభద్రులకు నిలా పలు రాజ్య పదవులిరుగడబంటూ లలిమిరి హరిచక్ర లాంఛన పుస్తూరులకు ఎలమి విజయములెల్ల ఇంటిలో నుండు ఈవలను శ్రీవేంకటేశు శరణాగతుల కావటించిన పుణ్యము అడువుగాదు దైవజ్ఞులైన ఆ ధర్మస్వరూపులకు వేవేలు భోగములు వెనుతగులుచుండు